కీర్తన సంఖ్య రెండు వందల అరవై ఒకటి హరి సర్వాత్మకుడాదిమ పురుషుడు పొరినెరుగువారిపుణ్యముగాన నాలుక కొననే నారాయణుడిదే వైలము దలచిన వారిదే పాపము నేలయుమిను నిజవైకుంఠము పోలించి చూడని పురుషుల వెలితి మనసులోననే మాధవుడున్నాడు కొనగొనని వారి కడమింతే తనువే విష్ణుని సాధనము ఒనరగ శ్రీపతి నిదివో చేరువనిధివో వేంకటపతి ధారుణి గొలిచేటి దాసుల భాగ్యము కారణమితడే గలిగిన దైవము కోరిన వారల కొంగుల పసిడి